అదే లూయా నా పేరు పప్పు నేను వచ్చిన నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నాకు ఒక శోధన వచ్చిందని చూపించిన చాలా భయంకరమైన శోధన ఇక నా శోధన వస్తుందని బాగా టెన్షన్ పడిపోయినా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అయితే లేదు ఇక మనోజన దగ్గర చెప్పిన ఇక శోధన వస్తుందన్న అంటే ఆ బ్రదర్ అంటే ఏం బాధపడకు మనం బాగా ప్రార్థన చేస్తాం అది చాలా పెద్ద శోధన ఇక అది ఎప్పుడు అంటే ఆ ఒకవేళ ఆ శోధన నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతాను అట్లాంటి శోధనది అది మనం అనుకోకుండా జరిగిపోయింది కేసు ఇక దాని బాగా ప్రార్థన చేయడం బాగా టెన్షన్ అయిపోయింది ఇక బాగా ప్రార్థన చేయడము ముఖ్యంగా ఏంటంటే ఈ శోధన నేను బాగా సంపదలకు వచ్చింది గ్రహించడం తెలుసుకోవడం జరిగింది ఇక బాగా ప్రార్థన చేస్తున్న దేవుడు కథల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడము ఆ శ్రోతల నుండి నాకు విముక్తి చూపించింది దేవుడు ఇంకోటి ఏంటంటే బిజినెస్ లో కాన్సన్ట్రేషన్ లేకుండా ఇక మళ్ళీ బిజినెస్ లో రావడం బిజినెస్ మంచి జరగడం ఇది జరిగింది ఇంకోటి నేను మన రవి బాగా ప్రార్థనలో ఉండడం ద్వారా కొన్ని సమస్యలు పోతున్నాయి వేరే దగ్గరికి వెళ్ళి ఒక సిస్టర్ దగ్గరికి వెళ్ళినాము వాళ్ళ ఇంట్లో భయంకరమైన సైతం నేను ప్రార్థన చేస్తుంటేనే మా పెదవులు ఇట్లా తిరిగిపోతున్నాయి చలిచారం వచ్చినట్టు అట్లా వచ్చి చేయొద్దంటుంది అన్న ఇక మనవజ్ఞాతం చెప్పిన అన్న ఇట్టిట్లుందని అన్న తెలిసిపోయింది అన్నకి ఇక పది నిమిషాలు వాట్సాప్ చేస్తే అప్పుడది వెళ్ళిపోయింది వాళ్ళు ఎప్పుడు ఇంకా డేంజర్ ఉందంటే ఇక దేవుడు అక్రమ బలంగా వాడుకోవడం ఇంకోటి ఏంటంటే వాళ్ళ కూతురికి బ్రెయిన్ లో వాటర్ వచ్చింది డాక్టర్లో వాళ్ళ అమ్మ చెప్తుంది తీసుకెళ్ళిపోండి మూడు శాతమే ఛాన్స్ ఉంది అప్పుడు చచ్చిపోతుంది మీ ఇష్టం అని మూడు శాతమే ఛాన్స్ ఉంది తొంభై లేదు మూడు శాతమే ఉంది తీసుకెళ్ళి కాదు మీరు ప్రయత్నం మీరు జీవనేసి వాళ్ళ మనోజన ఫోన్ చేసి ఇక మనోజన చెప్తే బాగా ప్రాధాన్యత వల్ల కోమలకి వెళ్ళిపోయింది నిన్న పోతే మొత్తం మాట్లాడుతుంది వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది చాలా ఆశ్చర్యం అనిపించింది కోమల వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ రిపోర్ట్స్ అన్ని నార్మల్ రావాలా మా కూతురికి ఆపరేషన్ కావద్దు మందులతోనే దాటం ఇక వాళ్ళకి బాగా విశ్వాసం వచ్చింది అమ్మాయి కూడా దేవుడు ముట్టేడు మేము ప్రార్థన చేస్తున్న కూర్చుంది అనమాట ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది